దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి స్తోత్రం నైనా ప్రభా ఏం నీ పాపంలోకి వేళ స్తోత్రాలు దేవాయశ్ర మహప్రభ అధికారం నుంచి ఇప్పటి వరకు కాచిపాడు దేవాయశ్మాప్రభ సురక్షితంగా వచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లాలి మా ప్రభ దేవా ఇప్పుడు జరచున్న ప్రేర్ లో మీరే సాయం చేయండి మహాప్రభ ప్రతి చున మీరే సాయం చేయండి మా ప్రభా మామలం దేవ ఉంటే శ్వాసపరచండి మా ప్రభావ ప్రేర్ లో దేవాస్మాప్రభా సాంగ్స్ లో వాక్యంలో ప్రతి ఒక్క దాంట్లో మేము నిన్ను పోతి నడుచుకునే దాని సాయం చేయండి మా ప్రభావ మిని దీవులు కుమరించి దేవా ప్రతి ఒక్క బిడ్డకు పేరు పెట్టిన దీనించి ఆశిస్తారని త్వరగా రాబోతున్న ఈ స్క్రీస్ పెట్టే వేడుకొచ్చాం తండ్రి ఆ కావ్య సిస్టర్ మీరు ఒక పాట పాడండి సిస్టర్ కృపా నీలో కృపామయూరా నీలో నివసింపజే సినందో నస్తుల సింహాసనం కృపామయూరా పాయమునా గుడారము సమీపించనియగా పాయమునా గుడారము సమీపించనియ నా మార్గములన్నిటిలో నీ విలాశ్చర్యమైనందున ీవే ఆశ్రయమై నందునా కృపామయూరా నీలో కృపామయూరా నీలో నివసింపజ నందునా ఇది గో నస్తుతులసింహాసనం కృమయూడా చీకటి నుండి వెలుగులోనికినన్ను పిల్లచిన తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిల్లచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో జకావము చేసేదను కృపామయూడా నీలోనామయూడా నీలో నివసింపజేసి నందునా ఇది గో నస్తుతుల నీలో నిలచీ ఆత్మ ఫలము ఫలించుటా కొరకై నీలో నిలచీ ఆత్మ ఫలము ఫలించుటా కొరకై నా నిండుగా ఆత్మ వర్షం కుమ్మారించు నా పైన నిండుగా ఆత్మవర్షం కుమరించు పామయుడా నీలోనా కృపామయ్యుడా నీలోన నివసింపజేసి నందునా ఇది గో నస్తుతుల సింహాసనం కృపామయుడా యోగ్యతలే ని జీవ కిరీటం ఇచ్చూటకై ఈ యోగ్యతలేని నాకు జీవ కిరీటం ఇచ్చూటకై నీ కృపనను వీడగా శ్వాశ్వత కృపగా నీ కృపనను వీడగా శ్వాశ్వత కృపగా మారేను ృపామీలో కృపామయూడా నీలో నివసింపజి గో నస్తుతుల సింహాసనం కృపామయూడా ప్రైజన్నా ప్రైజ్ ధ్యమైనది నన్ను బలపరచువాడు నాతో ఉండగా అసాధ్యమైనది లేని లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా ఊహించలేని ఆశ్చర్య క్రియలలో నా దేవుడు నన్ను నడిపించును ఊహించలేని ఆశ్చర్య క్రియలలో నా దేవుడు నన్ను నడిపించును సాధ్యమే అన్ని సాధ్యమే నా ఏస్తూ తోడయుండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా ఏస్తూ తోడయుండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా ఏస్తు తోడయ్యుండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా ఏస్తుండగా అసాధ్యమై నదిలే నెల నన్ను బలపరచు వాడు నాతో ఉండగా అసాధ్యమై నన్ను బలపరచువాడు నాతో ఉండగా శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుతిరుగను శోధన వచ్చినను ఏ మాత్రము నేను వెనుతిరుగను సత్య స్వరూపీ సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరుచును సత్య స్వరూపీ సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరచును సాధ్యమే అన్ని సాధ్యమే నాయసు తోడయ్యుండగా సాధ్యమే అన్ని సాధ్యమే నాయసు తోడయ్యుండగా సాధ్యమే అన్ని సాధ్యమే గా సాధ్యమే అని సాధ్యమే నాయసు తొడయుండగా అసాధ్యమై నదిలను లేదు నన్ను బలపరచు వాడు నతు ఉండగా అసాధ్యమై నదిలను లేదు నన్ను బలపరచు వాడు ఉండగా సాతాను శక్తులు ఎదురించినా వాక్యమనే ఖడ్గముతో జయించదను సాతాను శక్తులు ఎదురించిన వాక్యమనే ఖడ్గముతో జయించదను సర్వాశక్తుడు తన శక్తితో నింపి సాతాను నాకు జయమిచ్చును సర్వాశక్తుడు తన శక్తితో నింపి సా పై నాకు జయమిచ్చును సాధ్యమే అన్ని సాధ్యమే నాయ తోడయ్యుండగా సాధ్యమే అన్ని సాధ్యమే నాయ తోడయ్యుండగా సాధ్యమే అన్ని సాధ్యమే నాయ తోడయ్యుండగా సాధ్యమే అని సాధ్యమే యేసు తోడై ఉండగా అసాధ్యమై నది నన్ను బలపరచువాడు నత ఉండగా అసాధ్యమై నది లేని లేదు నన్ను బలపరచువాడు నత ఉండగా ఊహించలేని ఆశ్చర్య క్రియలలో నా దేవుడు నన్ను నడిపించును ఊహించలేని ఆశ్చర్య క్రియలలో నా దేవుడు నన్ను నడిపించును సాధ్యమే అన్ని సాధ్యమే నా ఏసు తోడయ్యుండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా ఏసు తోడయ్యుండగా సాధ్యమే అన్ని సాధ్యమే నాయగా సాధ్యమే అన్ని సాధ్యమే ప్రార్థన చేద్దాం పరశుతుడు తండ్రి మీకు వందనాలనైనా మహోన్నతుడకు దేవ మీకే కృతజ్ఞతలేశయ్యా ఈ ఉదయం నుంచి ఇంతర్ మమ్మల్ని కాచి కాపాడనందుకు మీకు వందనాలనైనా ఈ యొక్క సాయంత్రం సమయంన మీ యొక్క సన్నిధికి మేము వచ్చినాం ప్రవ్వ మీ సన్నిధికి వచ్చినప్పుడు ఎవరిని మీరు తోసుకొచ్చిన నైనా దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు నైనా ఎంతో తనుమల్ని నమ్మదగిన గొప్ప దేవుడు ప్రవ్వ మిమ్మల్ని ఆశ్రయించినాం ప్రవ్వ కాబట్టి మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం నైనా మీ స్వరం వినకపోతే తండ్రి మాలో జీవం లేదునైనా జీవింప చేయవాడు మీరే కాబట్టి నైనా మాతను మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా వాక్యాన్ని స్వీకరించి దాన్ని మేము మా జీవితాలలో అవలంబించుకోవాలా పాటించాలా ప్రభ పాటించకపోతే విశ్వాసం బలపడదు విశ్వాసం లేకపోతే క్రియలు జరగవు కాబట్టి నేన వాక్యాన్ని మేము జీర్ణించుకోవాలా మా జీవితాలలో దాన్ని మేము ప్రతిదినం పాటించాలా అనేట్లకు పంచుకోవాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఇందులో పాల్పొందిన ప్రతి బ్రదర్ సిస్టర్స్ని అందరినీ ఆశ్రయించండి వారి హృదయ వాంచలను తీర్చండి ప్రతి కష్టం నష్టం నుంచి విడాలనుగ్రహించండి ప్రతి చోట మీ కొరకు సాక్షణలు పెట్టుకోమని ఏసు క్రీస్తున్నామమ్మన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మనం ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయాన్ని ధ్యానిస్తా ఉన్నాము కొంత కాలం నుంచి ఒక రెండు వారాల గ్యాప్ మనకి రెండు వారాల గ్యాప్ వస్తే ఖచ్చితంగా డిఫికల్టే ధ్యానించడం వాక్యాన్ని ఎందుకంటే ఎక్కడ ఆపేసడం అనేది తెలియదు పైగా వీటిని ఒక ఎపిసోడ్స్ లాగా లేక సీరియల్ లాగా మనం ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి ముఖ్యంగా ప్రకటన గ్రంథము బహు కష్టతరమైన పుస్తకం అంటారు పెద్ద పెద్ద దైవజనులే గొప్ప గొప్ప సేవకులే ఇది బహు కష్టతరమైన పుస్తకం బైబుల్ అంతట్లో అంటారు కృత నిబంధన ముందు ప్రసంగి అన్న పుస్తకము బహు కష్టతరమైంది బైబుల్ అంతట్లో గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళకు కూడా అర్థం కాకపోయ ప్రసంగి కానీ రక్షణ పొందినాక ఏసు ప్రభుణి సొంత రక్షణ స్వీకరించినాక అవన్నీ సున్యాసంగా అర్థమైపోతూ ఉంటాయి అదే రీతిగా ప్రకటన గ్రంథం కూడా అంతే బహు కష్టతరం ఎందుకంటే సంఘాలలో ఈ పుస్తకాన్ని ధ్యానించరు అర్థం కాదన్నట్టు చాలా మంది సేవకులకు కూడా అర్థం కాదు అందుకే దీనిలోని వాక్యాలు వాళ్ళు చూపించారు కానీ ప్రభు ఆయన మరణ భూస్థాపన పునరుదం ద్వారా వాళ్ళని రక్షించుకున్నాక ఈ గ్రంథము విప్పబడింది అన్నాడు ఈ గ్రంథము విప్పబడింది అన్నాడు కాబట్టి విప్పబడిందంటే అర్థం కావాలి కదా చదువుకునే వాడికి ఎందుకు వాళ్ళకి అర్థం కావట్లేదంటే వాళ్ళ హృదయాలు కూడా విప్పబడాల తర్వాత ప్రార్థించాల ఇది ఎవరికి అనుగ్రహించబడింది నిస్వార్థతతో యథార్థతతో ఆయన కొరకు కనిపెట్టుకుండే వాళ్ళకి ఖచ్చితంగా దేవుడి బట్ట నిన్నే చూపిస్తాడు ఎందుకంటే ఆమోస్రంథము మూడవ అధ్యాయంలో మనం అనేక పర్యాలు ధ్యానించినాం గతంలో ప్రభువు తాను సంకల్పించిన వాటినన్నిటినీ కొన్నిటిని కాదు అన్నిటినీ తన దాసులైన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏదియూ చెయ్యడు ఈ లోకంలో ఈ లోకంలో ఎటువంటి సమస్యలు వస్తున్నాయి ఈ లోకం ఏ రీతిగా ఉండబోతుంది దేవుని బిడల్ని ఏ రీతిగా దేవుడు ఆశ్రయించబోతున్నాడు ఎటువంటి ఉపదమం వస్తుంది దాన్ని ఏ రీతిగా తప్పించుకోవాలా ఆ కష్టాల నుంచి మనం ఎట్లా తప్పించుకోవాలా మార్గాలు ఆయన చూపిస్తూ ఉంటాడు అది ఆయన విధానం ఎందుకంటే తన బిడలకి చూపించకుండా తను ఎట్లా చేయగలడు తన బిడ్డలు చిక్కబడడం శ్రమలలో ఆయన ఎట్లా చూసి ఓర్చుకోగలడు సహించలేడు కాబట్టి ఆయన మార్గాలు చూపిస్తూ ఉంటాడు కాబట్టి మనము ఆ మార్గాన్ని వెతుక్కోవాలా క్రైస్తవ జీవితంలో అది ఒక బలహీనత వెతుక్కోరు అన్నట్టు ఇంకేదేదో వెతుకుతూ ఉంటారు ఈ ఆయన మార్గాన్ని వెతుక్కోవాలా మనం పైగా ప్రకటన గ్రంథము ఏమంత కష్టతరమైన పుస్తకం కాదు ఎందుకంటే ప్రభు దాన్ని మనకు చూపించి ఎట్లా ధ్యానించాలి ఆ పుస్తకాన్ని అని పామరులకి అది అర్థమవుతుంది చదువుకున్న వాళ్ళకే అర్థం కావట్లేదు ఎందుకంటే పిల్లలకి తండ్రి పక్కన కూర్చొని ని నేర్పిస్తూ ఉంటాడు అది మనకు తెలుసు హాలిడే వస్తే తండ్రి కూర్చుంటే పిల్లలందరూ తన చుట్టూ కూర్చుంటే ఆయన కథలు చెప్పేవాడు అట్లనే మన ప్రభు కూడా అంతే చిన్నపిల్లల్ని దగ్గర తీసుకొచ్చినప్పుడు వారిని ఆటకం పరచకూడదు అన్నాడు ఎందుకంటే దేవుని రాజ్యము ఇలాంటి వారిదే నీ హృదయము చిన్న పిల్లల హృదయంలాగా కాకపోతే ఇవి నీకు అర్థం కావు పైగా ప్రభు మనకు అన్ని విధానాలు చూపిస్తా అర్థం చేసుకొని ప్రయాస ప్రయత్నించాలని ముఖ్యంగా మనం ప్రకటన గ్రంథము పద్నాలుగవ దేని ధనించక ముందు ఈ పుస్తకం అంతా ఎవరి కొరకు రాయబడింది ఖచ్చితంగా దేవుని బిడ్డల కొరకే రాయబడింది కానీ దేవుని బిడ్డలు ఏ రీతిగా జీవిస్తుండ్రు అన్న విషయాన్ని కూడా అది చూపిస్తుంది అన్నట్టు ఎందుకంటే ధర్మశాస్త్రము ఒక బైబిల్ ఈ పుస్తకం బైబిల్ వాక్యాలన్నీ ఒక అర్థం వంటిది అంటాడు యాక భక్తుడు అర్థం వంటిది దాని ఎదుట నిలబడితే నీ ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది అందులో నీ ముహం ఎట్లా ఉంది నీ శర్రం ఎట్లా ఉంది నీ బటలు ఎట్లా ఉన్నాయి అంతా చూపిస్తూ ఉంటుంది అయితే మంచిగా ఉన్నదా లేదా అనేది చూపిస్తూ ఉంటుంది నువ్వు సరిగా లేవు అని చూపించినప్పుడు నువ్వు సరి చేసుకోవడం కొరుకు అది అంతే కానీ అది సరి చెయ్యదు అద్దము సరి చేయదు అద్దము కేవలం చెప్తుంది నీ పరిస్థితి ఎట్లుంది అనేది చెప్తుంది ఎంత ఘోరమైన స్థితులను నువ్వు ఉన్నావు ఎంత పాపభరితమైన జీవితంలో నువ్వు జీవిస్తున్నావు అనే చెప్తుంది కానీ దాన్ని ఎట్లా సరి చేసుకోవాలనో చెప్పదు దాన్ని సరి చేసుకోవాలంటే ఏ తప్పదు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన చూపిస్తాడు ఎట్లా నిన్ను నీవు సరి చేసుకోవాలా ముఖ్యంగా దేవుని బిళ్ళ గురించి చెప్పబడింది పుస్తకం అనిల గురించి కాదు ఈ విషయం ఎప్పుడు నేను అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాను ఏంటంటే బైబిల్ అంతా దేవుని బిడ్డల కొరకు రాయబడింది అన్నిల కొరకు కానే కాదు అందుకు వాళ్ళకి అర్థం కాదు రక్షణ అనుభవం లేని వారికి ఇతర ఇతరులకు ఇవి ఏవి కూడా అర్థం కావు ఎందుకంటే వారికి రక్షణ అనుభవం లేదు కాబట్టి కానీ రక్షణ అనుభవం ఉన్న వారికి ఇవి అర్థమవుతాయి రక్షణ అనుభవం ఉన్న వాళ్ళకి కూడా అర్థం కావట్లేదంటే ప్రయాసపడతలేరు అంతే కష్టించి ఫలించి అభివృద్ధి పొందామన్నాడు కదా కష్టించకుండా ఫలం రాదు ఫలం రాకుండా అభివృద్ధి రాదు కాబట్టి ఉంటే కొన్ని బలహీనతలు ఉంటే వాటన్నిటిని ఛేదించుకోవాలో ప్రభు సహాయకుడు బలహీనులు బలవంతులు కావాలని కూడా వాక్యం చెప్తుంది కాబట్టి ప్రటన గ్రంథంలోని విషయాలు మనం ధ్యానిస్తే ముఖ్యంగా ఎవరి గురించి ఇది సూచిస్తుంది అని అడగాల ఫలాని వాక్యము ఫలాని గ్రంథం ఫలాని అధ్యాయము ఫలాని వచనము ఎవరిని సూచిస్తుంది అని అడుక్కోవాలి ఎందుకంటే పాత నిబంధన కాలంలో వల్ల టరిగినరు అదే రీతిగా ఆ పోస్ట్ కనీక్ వచ్చినప్పుడు కరు నపుంసకుడు అనే వ్యక్తి ఆ ఫిలిప్ను అడుగుతుండే ఈ వాక్యం ఎవరి గురించి మాట్లాడుతుంది ప్రవక్త తన గురించి తాను మాట్లాడుతుండ ఇంకొర గురించి మాట్లాడుతుండ కాబట్టి ఎవరి గురించి చెప్పబడుతుంది అన్నప్పుడు ప్రభు మనకు చూపించింది ఏంటంటే ప్రకటన గంధం చాలామంది మొదటి అధ్యాయం నుంచి చివరికి ధ్యానిస్తూ ఉంటారు కానీ మనం చివరి నుంచి మొదటికి వస్తూ ఉంటాం ముందుకు వెనకల్కి ముందుకు వెనకల్కి వెళ్తూ ఉంటాం అందుకని అవి మనకు అర్థమైతే ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి ధ్యానిస్తాను ఆ వీటి గురించి ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ నైన్టీన్ సెవెంటీ నుంచి నేను ఈ పుస్తకాన్ని ధ్యానిస్తాను ఎందుకంటే ఆ రోజుల నుంచే ఇష్టం ఉండే పుస్తకం అంటే హై స్కూల్లో ఉన్నాయి అప్పుడు ఆ రోజుల నుంచే నాకు ఇది ఇష్టం ఉండే ఈ పుస్తకం ఏంది ఈ మృగాలు ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యం అనిపించేది నిజంగా ఈ మృగాలు వస్తాయేమో అనుకున్నాను ఆ రోజులలో పిల్లోని కాబట్టి కానీ ఈరోజు అర్థమవుతుంది ఈ మృగాలన్నీ మనుషులకు సాదృశ్యం మనుషులే మృగాల్లాగా తయారైనారని చూపిస్తుంది పుస్తకం కాబట్టి ప్రకటన గ్రంథం అంతనే కాదు బైబుల్ అంతా కూడా నాలుగు రకాల మతపరమైన జీవ మనుషులకు సంబంధించిందని చెప్తుంది అది ముఖ్యంగా ఎక్కడ మనం చూస్తున్నామంటే ప్రకటన గ్రంథము ఇరవై రెండవ చివరి అధ్యాయానికి వచ్చినప్పుడు ప్రకటన గ్రంథం అంతా ఎవరికొరకు రాయబడిందో చెప్పబడుతుంది కాబట్టి ప్రకటన గ్రంథం ఎవరికొరకు రాయబడిందంటే ముఖ్యంగా ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంకి మీకు చెప్పబడుతుంది అది గతంలో మనం అనేక పర్యాలు చూసినాం కూడా ఇప్పటికీ నేను అనుకుంట బహుశా ఎయిటీ ప్లస్ అవర్స్ రికార్డింగ్ ఉంది ఇది అంటే దగ్గర దగ్గర ఎయిటీ అవర్స్ రికార్డింగ్ ఉంది పద్నాలుగవ అధ్యాయంకి ఊహించుకోండి ఎయిటీ అవర్సే కాదు దానికి ముందు కూడా ఒక మోర్ దెన్ హండ్రెడ్ అవర్స్ రికార్డింగ్ అంటే దగ్గర దగ్గర టూ హండ్రెడ్ అవర్స్ రికార్డింగ్ ఉంది ప్రకటన గ్రంథం మీద నేను అనుకోట ప్రపంచంలో ఎవరు కూడా చేయకపోయిన చింతగా రికార్డింగ్ హండ్రెడ్ టూ అవర్స్ కేవలం ప్రకటన గ్రంథం మీద రికార్డింగ్స్ చేసినామంటే అది ప్రభు వలన కలిగిందనే మనం నమ్మాలా ఇది మనుషులకు అసాధ్యం ఇది నాకు కూడా అసాధ్యమే నాకు తెలుసు అది కానీ ప్రభువు మన హృదయ వాంచని తీర్చేండు ఎందుకు ఈ పుస్తకం ధ్యనించే వాళ్ళు ఇది ధ్యానించేవాడు ధన్యుడు ప్రతి వాక్యం ప్రకటన గ్రంథంలోని ప్రతి వాక్యాన్ని ధ్యానించేవారు ధన్యుల నుండి వాక్యం మళ్ళీ అటువంటి ధన్యత కొరకు ప్రయాసపడ్డాను చాలా సంవత్సరాలు కాబట్టి ఏ కామెంటరీస్లో లేనిది ఏ ఇంటర్నెట్ రికార్డింగ్స్లో లేనివి ప్రభు మనకు చూపిస్తా ఉన్నాడు ముఖ్యంగా ప్రకటన గ్రంథం ఎవరి రాయబడిందంటే ఇరవై రెండవ అధ్యాయానికి వచ్చినప్పుడు మీకు అయితే ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము పదవశనం కష్టప్పటికీ ఏముందంటే మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను దేవ దూత మాట్లాడుతున్నాడు యోహ యోహాను భక్తుని ద్వారా భక్తునితో ఏమనంటే ఈ గ్రంథం ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు కాబట్టి ఈ గ్రంథంలో ఉన్న ఈ వాక్యాలకి ముద్ర వేయవలదు సీలింగ్ లేదు వీటికి కాబట్టి సీలింగ్ లేదు కాబట్టి మనం వీటిని సునాయాసంగా అర్థం చేసుకోగలము కేవలం పర్శుదాత్మ అభిషేకం ఉంటే సరిపోదు ప్రయత్నం కూడా చెయ్యాలా అనేది ఇది హెచ్చరిస్తుంది కాబట్టి చూడండి కాలము సమీపించినది కాబట్టి చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు కాలము సమీపించిందంటే అంతం దగ్గరికి వచ్చేస్తుంది చెప్తున్నాడు అయితే ఈరోజు నేను కొన్ని విషయాలు చూపిస్తే వాటికి సంబంధించినవి పద్నాలుగో అధ్యాయానికి మనం తిరిగి వెళ్ళిపోతాం దానికి ముందు ప్రటన గ్రంథం అర్థం చేసుకోవాలంటే ఈ పదకొండవ వర్షం చూడండి ఇప్పుడు ఇరవై అధ్యాయము పదకొండవ వర్షం ఎవరి కొరకు రాయబడింది అంటే నాలుగు రకాల మనుషుల గురించి రాయబడింది పుస్తకమంతా అంతా ఒకటి ఏంటంటే మొదటి గుంపు ఏంటంటే అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము ఫుట్ నోట్స్ వన్ అని ఉంది నోట్స్ వన్లో ఏముందంటే లేక చేయును అని కూడా ఉంది అంటే మొదటి గుంపు ఎవరు అంటే అన్యాయం చేసేవారు వాళ్ళు చివరి వరకు అన్యాయం చేస్తూనే ఉంటరు అని చెప్తుంది తర్వాత అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండ లేక ఉండును అపవిత్రంగానే జీవించును అనుంది వాక్యం ఇది రెండో గుంపు అన్నట్టు మొదటిది అన్యాయం చేసే గుంపు రెండవది అపవిత్రమైన గుంపు దాని తర్వాత వచ్చేది నీతిమంతుడు ఇంకను నీతి మంతుడుగానే ఉండనిమ్ము ఇది మూడవ గుంపు అన్నట్టు కాబట్టి నీతిమంతులు గుంపు అని చెప్పబడుతుంది ఇది అయితే ఇది బహు బలహీనమైన గుంపు ఇది నీతిమంతుల గుంపు ఎందుకంటే స్వనీతిని ఆధారపడ్డ గుంపు ఇది కొంతసేపు నీతిమంతులకు అనిపిస్తారు కొంతసేపు ఆ మొదటి రెండు గుంపులతో కలిసి ఉంటాడు ఎన్నిసార్లు నేను వాక్యాలు చెప్పించిన కొన్ని సంవత్సరాల నుంచి ఈ నీతిమంతుల గుంపు ఎప్పుడు ఆ మొదటి రెండు గుంపులు అన్యాయం చేసే గుంపు అపిత్రంగా జీవించే గుంపుతో సహవాసం కలిగి ఉంటారు కాబట్టి ఆ అన్యాయము అపవిత్రమైన జీవితంలో నుంచి వీరిని వేరు ఈ మూడవ గుంపు శ్రమలుగుండా పోక తప్పదు అన్న వాక్యాలు ఎన్నో నేను చూపించిన అయితే నాలుగవ గుంపు గురించి కూడా అక్కడ ఉంది ఏంది అంటే పరిశుద్ధుడు ఇంకను గానే ఉండనిమ్ము లేక ఉండును అంటే గతంలో కూడా మనం ఇవి ఎన్నిసార్లు ధ్యానించిన వాళ్ళమే ఈ నాలుగు గుంపుల గురించే రాయబడింది కాబట్టి ప్రతి వాక్యం ప్రతి అధ్యాయం ధ్యానిస్తే ఆ అధ్యాయంలో ఈ నాలుగు గుంపులు ఎక్కడున్నా చూసుకుంటే కానీ నీకు ఎప్పటికీ అర్థం కావనట్టు పుస్తకం ఎన్ని కామెంటరీస్ అన్నా చదువు ఎక్కడ ప్రయాసపడినా కానీ ఎప్పటికి అర్థం కాదు ఈ పుస్తకం ఎందుకంటే నేను చూపించిన కీ ఈ కీ ఏంటంటే ఈ నాలుగు గుంపుల గురించి రాయబడింది చివరి కాబట్టి ఈ నాలుగు గుంపులు ఎవరు అనేదే మొదటి మన ఆది ఆది కాండం మొదలుకొని గ్రంథమైన ప్రకటన గ్రంథము చివరి అధ్యాయమైన ఇరవై అధ్యాయం వరకు ఈ నాలుగు గుంపులే కనిపిస్తుంటాయి బైబుల్ అంతా అవి నేను ఎన్నిసార్లు మీకు చూపించినా కూడా ఉదాహరణలుగా ప్రతి పుస్తకం ప్రతి అధ్యాయంలో ఈ నాలుగు గుంపులు కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి ఈ నాలుగు గుంపులు ఎక్కడ ఉన్నాయి అని ఎవరన్నా ప్రశ్నేస్తే దానికి జవాబు బహుసుసం ఎందుకంటే ఈ పుస్తకం రాయబడింది క్రైస్తవులకని ఎన్నిసార్లు నేను చెప్తా ఉంటా బైబుల్ ఫుల్ ఫామ్ ఎందుకు ఎవరికన్నా తెలుసా బైబుల్ ఫుల్ ఫామ్ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లివింగ్ అర్త్ అని ఒకరోజు చెప్పారు అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లివింగ్ అర్త్ అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందు నీ కొరకు అనుగ్రహించబడ్డ ఈ సూత్రంలు మూల పాఠంలు వీటిని ఈ లోకాన్ని విడిచిపెట్టిపోక ముందు నువ్వు వీటిని నేర్చుకోవాలా అని కూడా హెచ్చరిస్తుంది కాబట్టి బైబుల్ అంతా దేవుని బిడ్డల కొరకు రాయబడింది రక్షణ అనుభవంలు ఉన్న కొరకే రాయబడింది కాబట్టి దేవుని బిడ్డలు చివరికి ఎట్లా ఉంటారు అంటే ఈ ఇరవై అధ్యాయం చెప్తుంది దేవుని బిడ్డలే అన్యాయం చేసే వాళ్ళగా తయారవుతున్నారు దేవుని బిడ్డలే అపవిత్రంగా జీవిస్తున్నారు దేవుని బిడ్డలే స్వనీతులకి స్వనీతి పరులుగా జీవిస్తున్నారు దేవుని బిడ్డలే పరిశుద్ధ గుంపులు కూడా ఉంటున్నారు కాబట్టి గతంలో నేను చూపించిన నీతిమంతులకి పరిశుద్ధలకి తేడా ఉంది నువ్వు మొదటి రెండు గుంపులలో ఉండకపోవచ్చు లాస్ట్ రెండు గుంపులలో ఏదో ఒక గుంపులో నువ్వు ఉంటావు అది 100% పర్సెంట్ గ్యారంటీ కానీ నీకు తెలుసా అన్న ప్రశ్న నేను అనేక పర్యాలు వేస్తూ ఉంటాను నువ్వు నీతిమంతుల గుంపులో ఉన్నావా పరిషుద్ధ గుంపులో ఉన్నావా అంటే నువ్వు దానికి ఎప్పుడు జవాబు ఇవ్వలేవు ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి నువ్వు అనుకోవచ్చు నేను పరిశుద్ధల గుంపులో ఉన్నాను అనేష్ కానీ గుంపులో ఉంటే దాని తగిన క్రియలు నీలో ఉన్నాయా నీకు తెలియని కూడా తెలియదావన్నట్టు నీతిమంతుల క్రియలు ఎట్లుంటాయో నీకు తెలియదు కాబట్టి ప్రకటన గ్రంథం అంతా ఈ నాలుగు గుంపుల గురించి రాయబడింది పైగా నేను లాస్ట్ బిఫోర్ టూ వీక్స్ నుంచి నేను చూపిస్తున్న ముందు చూపించిన అధ్యాయము పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ అధ్యాయంలో ఈ నాలుగవ గుంపుకు సంబంధించిన వాక్యాలు నేను చూపిస్తా ఉన్నా గుంపు ఎట్లా ఉంటుంది అయితే ఈ పరిశుద్ధుల గుంపు అయితే మూడవ గుంపు ఆ నీతిమంతుల గుంపు వీరిని గొప్ప జన సమూహం అంటాం కాబట్టి ఏసు ప్రభు ఎప్పుడైనా కానీ ఎరుచులేంకొచ్చినప్పుడు ఈ గొప్ప జన చూసినప్పుడు ఏడిచేవాడు ఎందుకు అంటే ఒకనొక దినము ఈ గొప్ప జన సమూహము అందరూ శ్రమల గుండా పోయి హతసాక్షులు అవుతారు దానిక పర్యలు మీకు చూపిస్తా ప్రతి క్రైస్తవుడు హతసాక్షి అవుతాడు ఎందుకు అంటే వాడు మూడో గుంపులో ఉన్నాడు కాబట్టి ఎందుకు అంటే మూడో గుంపు ఆ మొదటి రెండు గుంపుల సహవాసంలో ఉంది అని ఈ ప్రకటన గ్రంథం అంతా చూపిస్తుంది వాక్యం కాబట్టి ఆ రెండు మొదటి రెండు గుంపులతో పాటు ఉంటే వాళ్ళు ఎట్లా పోరు పర్లోకానికి పోయేవాళ్ళని ఎందుకంటే అన్యాయం చేసేవాడు పర్లోకం పోడు అపవిత్రంగా జీవించేవాడు అందులో ఉండలేడు ఎందుకంటే పరలోకము బహు పరిశుద్ధమైన స్థలం మళ్ళీ పరిశుద్ధమైన స్థలంలో ఆయన పరిశుద్ధుడు మన ప్రభు కాబట్టి ఆయన బిడ్డలు కూడా పరిశుద్ధంగా ఉండాల కాబట్టి నాలుగో గుంపులు ఉంటారు కానీ దురదృష్టం ఏంటంటే క్రైస్తవ జీవితం అంతా మూడో గుంపులో ఉంది తర్వాత మొదటి రెండు గుంపులలో ఉంది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను చూపించినారు క్యాలిక్యులేషన్స్ గతంలో నైన్టీ నైన్ పాయింట్ నైన్ క్రైస్తవులు మొదటి మూడు గుంపులలో ఉన్నారు ఒక పాయింట్ నాలుగో గుంపులు ఉన్నారు అయితే నువ్వు ఆ నాలుగో గుంపులో ఉన్నావా లేక మూడో గుంపులో ఉన్నవా అనేది నీకు ఎట్ట అందుకే ప్రకటన గ్రంథం నా పద్నాలుగో అధ్యాన్ని మనం ధ్యానిస్తాన్నాం అందులో ఈ యొక్క పరిశుద్ధుల గుంపు ఎట్లా ఉంటది వాళ్ళ వాళ్ళకి ఎటువంటి పని అప్పగించబడింది అన్న విషయాలు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది తర్వాత దానికి తగిన శ్రమ ఎటువంటిది అనేది కూడా చూపిస్తున్నాడు దేవుడు పరిశుద్ధుల గుంపు అంటే ఉపమాన రీతిగా వీరు ఎవరు అన్నప్పుడు పద్నాలుగో అధ్యాయాలు మనం చూస్తున్నాం పద్నాలుగో అధ్యాయంలో కొన్ని వాక్యాలు మనం ఆల్రెడీ ధ్యానించినాం గతంలో పాత రికార్డింగ్స్ ఉంటే మీరు వినొచ్చు ఆన్లైన్లో అయితే నేను కొన్ని వాక్యాలు చదివి ముఖ్యంగా నేను ఎక్కడ లాస్ట్ టైం స్టాప్ చేసిన రెండు వారల క్రితం అంటే ప్రథమ ఫలము అన్న వాక్యం దగ్గర ఆపేసిన పద్నాలుగో అధ్యాయంలో దానికి ముందు కొన్ని క్లుప్తంగా నేను చూపిస్తా మొదటి వచనంలో మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండేను కాబట్టి సియోను పర్వతము మన ప్రభు యొక్క నివాస స్థలము ఆత్మీయమైన నిజంగా శిర్వ నిజంగా ఆయక యొక్క మిడిల్ ఈస్ట్ లో ఉన్న సియోను పర్వతం కాదు ఇది ఆత్మీయమైన పర్వతం ఎందుకంటే ఇవన్నీ ఆత్మీయమైనవి అయితే ఏసు ప్రభు ఆయక సియోను పర్వతమే నిలబడి ఉంటాడు అయితే ఆయన నామమును ఆయన తండ్రి నామంను నొసలయందు లిఖింపబడి ఉన్న నూట మంది ఆయనతో కూడా ఉండిరి కాబట్టి పరిశుద్ధుల గుంపు ఎప్పుడైనా పరిశుద్ధంతో పాటే ఉంటుంది యేసుప్రభు పరిశుద్ధుడు కాబట్టి అతనితో పాటు ఉండే వాళ్ళు కూడా పరిశుద్ధులే వీళ్ళు ఎవరు అంటే లక్ష మంది అని ఇందాక చూస్తున్నాం వాక్యం ఇదే అధ్యాయము గుణగణాలు లేక గుంపులు ఏడవ అధ్యాయంలో కూడా మనం చూసినాం గతంలో ఏడు పద్నాలుగుని పోల్చుకొని చూడాలనేసి కూడా నేను చూపించిన ఎందుకంటే పరిశుద్ధుల గుంపు ఎట్లా ఉంటుంది అంటే ఏడవ అధ్యాయంలో నేను చూపించిన ఇక్కడ కొన్ని ఉన్నాయి ఏడవ అధ్యాయంలో వీళ్ళందరూ ఎవరు అంటే 12 గోత్రాలు అని కూడా చూపించిన అయితే బైబిల్ అంతా కామెంట్రీస్ చూసినప్పుడు బైబుల్ కామెంటరీస్ ఇంటర్నెట్లో ముఖ్యంగా ఇంటర్నెట్ యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ చూస్తే ఈ పన్నెండు గోత్రికులు ఇస్రాయిల్ పదల గోత్రికులు అని వాళ్ళు చెప్తుంటే నేను చూసినా విన్నా కానీ మనకి బయలుపరిచిన దేవుడు ఏంటంటే అధ్యాయంలో ఉన్న పన్నెండు గోత్రికులు ఇవి ఆత్మీయమైన గోత్రాలు అని కూడా నేను చూపించిన వాటికి ఆధారాలు కూడా చూపించిన సపోర్ట్ ఎందుకంటే పన్నెండు గోత్రాలు రూబెని నుంచి మొదలుకొని కింద వరకు పోతుంది నఫ్తాలి వరకు అది మన బెన్యామీను వరకు పోతుంది కానీ ఏడో అధ్యాయలన్నీ ఉల్టా కిందికి మీదికి కిందికి మీదికి కనిపిస్తుంటాయి ట్రైబ్స్ తర్వాత దాను ఎఫ్లాయి రెండు గోత్రాలు అక్కడ మాయమైపోయినాయి కాబట్టి అవి పన్నెండు గోత్రాలు ఇస్రాల్ పల్లె దేశానికి సంబంధించినవి కావు అవి ఆత్మీయమైనవి కూడా నేను రికార్డింగ్స్ లో చూపించిన ప్రతి గోత్రానికి సంబంధించిన ఆత్మీయ సత్యం కూడా చూపించిన నేను మీకు కాబట్టి ప్రపంచం నుంచి వీళ్ళు కొనబడ్డవారు అని ఉంది వాక్యం ఏడవ అధ్యాయంలోనేమో ఆ యొక్క మన పన్నెండు గోత్రాల నుంచి కొనబడ్డవారని ఉంది కానీ ఈ పద్నాలుగో వచ్చిన అధ్యాయానికి వచ్చేటప్పటికీ ఆ పన్నెండు గోత్రికులు ప్రపంచమంతటా ఉన్నవారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ప్రకటన గ్రంథము క్రైస్తల కొరకు రాయబడింది ఇసల్పుల కొరకు కాదు లేక ప్రకృతి సహజంగా ఉన్న ఇస్రాయలు యూదుల కొరకు కాదు అంతరంగమందు యూదులుగా మార్చబడ్డ క్రైస్తవుల కొరికే ఎందుకంటే నిజమైన నిజమైన యూదులు క్రైస్తవులు పౌలు రోమ్ల రాసిన పత్రిక రెండవ అధ్యయనాలు చూపించిండు ఎనిమిదో అధ్యాయంలో చూపించిండు పదకొండో అధ్యాయంలో కూడా మనం చూస్తాం కాబట్టి రోమిన్ రాష్ట్ర పత్రిక బహు ప్రాముఖ్యమైంది బైబుల్లో కాబట్టి పౌలు దాన్ని రాసినప్పుడు బహు జాగ్రత్తగా రాసింది ఎందుకంటే అక్కడ ఇస్రాయల్ పదులు ఉన్నారు ఆ సంఘంలో రోమా సంఘంలో వాళ్ళకి వీటిని చూపిస్తూ రాస్తున్నాడు మొహం మొహమీద్ నువ్వు నువ్వు ఇస్రాయల్ దేశంలో పుట్టినంత మాత్రంనా ఇస్రాయల్ సంబంధు కావు అంటున్నాడు మొహం నువ్వు యూదున్ అయినంత మాత్రం యూదున్వి కావు అని మొహమీద్ చెప్తే ఎంత కష్టం ఉంటుంది ఏసు ప్రభుని ఎవరైతే సొంత రక్షంగా స్వీకరిస్తారో వాళ్ళే నిజమైన యూదులు అని మొహమిద్ చెప్పిండి అక్కడ రెండవ అధ్యాయంలో బాహ్యానికి యూదునైన వాడు యూదుడు కాడు అంతరంగమందు యూదున్గా మార్చబడ్డవాడే నిజమైన యూదుడు అని సంబంధులందరూ ఇస్రాయిల్ కారు అని రోమ్ల రాష్ట్ర పత్రికలు చెప్తా ఉన్నాడు మళ్ళా పదకొండో అధ్యాయంకి వచ్చినప్పటికీ ఇస్సాక్ నీ సంతానం కాదు అంటాడు అబ్రాహం సంతానం కాదు అంటాడు ఎంత డైరెక్ట్గా చెప్తున్నాడు పదకొండో అధ్యాయంలోకి ఇస్రా ఇస్సాకు సంతానము అన్నది అబ్రాహము సంతానము కాదు అంటున్నాడు మన నిజమైన సంతానము ఎవరు అంటే క్రీస్తు పక్షంగా ఉన్న వాళ్ళే అంటున్నాడు గలతి లక్ష క్రీస్తు పక్షంగా ఉన్న ఆ సంతానమై అబ్రాహ్మ సంతానమై వాగ్దన వారసులై ఉన్నారంటాడు యేసుప్రవ్ యొక్క మరణము మనల్ని అబ్రాహము సంతానంగా మార్చిందంటాడు అక్కడ పౌలు అంత ధైర్యంగా ఎట్లా చెప్పగలిగిండి అనేది ఆశ్చర్యం అనిపిస్తున్నట్టు నాకు ఆ వాక్యం ధ్యానించినప్పుడు నువ్వు మొహం మీద నిన్ను నువ్వు క్రైస్తవుని కాబట్టి నీకు ఎట్లా ఉంటుంది నువ్వు అంతరంగామాన్గా క్రైస్తవుని తరగా మార్చబడితేనే నిజమైన క్రైస్తవుని అంటే కొంచెం కష్టమే చెప్పడం కాబట్టి ఈ పరిశుద్ధుల గుంపు ఇక్కడ చూస్తున్నాము పరిశుద్ధుల గుంపు గురించి ఎట్లా చెప్తున్నాడు గౌరెపిల్ల ఎక్కడ ఉంటే వీళ్ళు అక్కడ ఉంటారు తర్వాత అక్కడ చూడండి మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పర్లోకం నుండి రాగా వింటిని నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించు చిన్న నాదమును పోలినది కాబట్టి ఈ విస్తార జలములు దేనికి సంబంధించింది అన్నప్పుడు మనకు తెలుసు అది లక్ష మందికి సంబంధించిన బోధాని అయితే నీతిమంతులకు లేకపోతే ఎవరికి చెప్పాలంటే నీతిని అనుసరించిన వాళ్ళు లేక స్వనీతి మీద ఆధారపడ్డ వాళ్ళు అంటే జస్ట్ ఒక సండే క్రిస్టియానిటీ అన్నట్టు లేక మతపరమైన క్రైస్తవులు వీళ్ళు కానీ పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడలే అంటే వాళ్ళు భయంకరమైన పాపాలు చేసే వాళ్ళు కాదు కానీ వాక్యంలో నానబడ్డ జీవితాలు కావు పరిశుద్ధత ఎప్పుడు తెలుస్తా చెప్పండి ఈ లోకంలోకి పోతేనే నువ్వు ఇంటి దగ్గర కూర్చొని వర్షిప్ చేసుకుంటే ఉపాసం పరిశుద్ధత కానే కాదు కదా పరిశుధత ఎప్పుడు బయలుకొస్తుంది అంటే నువ్వు ఈ లోకంలోకి పోయినప్పుడు సంత విధులకు పోయినప్పుడు అక్కడ మనుషులతో సంభాషిస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది నీ యొక్క పరిశుద్ధత వాడు రక్షణలకు వస్తాడు నీ యొక్క పరిశుధతను బట్టి ప్రభుని స్వీకరిస్తూ ఉంటాడు నీ యొక్క పరిశుద్ధతను బట్టి ఎందుకంటే నువ్వు ఆ పరిశుద్ధుని ప్రకటిస్తున్నావు కాబట్టి పరిశుద్ధులు చేసే పని అది పరిశుద్ధులు గొరపిల్ల ఎక్కడంట అక్కడ పోతున్నారు పోతున్నారు అందరికెళ్ళి నేర్చుకో నీకు గౌరవపిల్ల ఎక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిరి అని చూస్తున్నాం ఇక్కడ వాక్యంలో మనం ఆయనతో కూడా ఉండేరి ఆ లక్ష మంది ఆయనతో కూడా ఉండేరి ఎందుకు ఆయన ఎక్కడికి పోతే అక్కడ పోవాలా ఆయన బయట ఉంటే నువ్వు బయట ఉండాలా ఆయన లోపలు ఉంటే ఆయన లోపలు కానీ ఆయన బయట ఉండనేసి ఎన్నిసార్లు రుజుపరిచిన వాక్యంలో ఈరోజు మతపరమైన సంఘాలలో దేవుడు లేడు ఆయన బయట ఉంటాను అందుకే సంఘానికి కాలంలో మనం చూస్తే ఆయన బయట ఉండి తలుపు కొడతా ఉన్నాడు వీళ్ళు లోపల పాటలు పాడుకుంటూ ఉన్నారు ఏమేమో చేసుకుంటున్నారు ప్రోగ్రామ్స్ కానీ ఆయన బయటనే ఉన్నాడు కాబట్టి ఆయన బయట ఎక్కడుంటే వీళ్ళు అక్కడే ఉండాలా ఎవరు లక్ష నలభై నాలుగు మంది నువ్వు లోపల ఎట్లుంటావు లోపల మూడు ఉన్నాయా అన్యాయం చేసేవాళ్ళు అపవిత్రంగా జీవించే నీతిమంతులు కాంగ్రిగేషన్ అందే మీకు చూపించిన అపవిత్రంగా జీవించేది యాచకత్వం అన్యాయంగా జీవించేది పెద్దలు చర్చి లీడర్స్ ఎల్డర్స్ అంటాం ఎక్కడ చూసినా ఇదే స్టోరీ ఇప్పుడు ఈరోజు వాహాటంగా జరుగుతుంది స్టోరీ కాంగ్రిగేషన్ ఏమో నీతిమంతులు కానీ ప్రతి సంఘంలో తృణీకరింపబడ్డ వారే ఈ పరిశుద్ధ గుంపు ఎందుకంటే పరిశుద్ధ గుంపు హెచ్చరిస్తూ ఉంటుంది మీరు చేసేది తప్పు అని నువ్వు చెప్పడానికి అంటారు వీళ్ళు కూడా కరెక్ట్ చేసే గుంపు కాబట్టి యాచకులకు వీళ్ళ ఇష్టం ఉంటుంది అందుకే నిలగొడతారు కాబట్టి పరిశుద్ధుల గుంపు ఎప్పుడు బయట ఉంటుంది కానీ ఏసుప్రభు కూడా బయట ఉన్నప్పుడు ఈ పరిషుదుల గుంపు కూడా ఆయనతో పాటు ఉండాలా ఎందుకంటే ఆయన ఎక్కడ పోతే నువ్వు అక్కడ ఉండాలా మళ్ళీ లోపల మూడో గుంపు ఉంది కదా మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏది వాడు ఇటు అటు ఉంటాడు కదా కొంతసేపు ఆ గుంపుతో ఉంటాడు కొంతసేపు పరిశుద్ధుల గుంపుతో ఉంటాడు ఎందుకంటే నువ్వు వాక్యం చెప్పినప్పుడు వాడు అవును బ్రదర్ నువ్వు చెప్పేది కరెక్టే అంటావు కానీ మళ్ళీ యథవిధిగా చర్చికి పోతాడు సండే అక్కడ ఆ రెండు గుంపులతో ఉంటాడు ఇది హోల్ వరల్డ్లో జరిగే ఫినాం ఫినామిన సిచ్యువేషన్ పరిస్థితి మనం ఎప్పుడు కూడా ఏ సంఘాలకి వ్యతిరేకంగా మాట్లాడలేదు మాట్లాడం కూడా ఏ సేవకుల గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడడం ఈ వాక్యం ఏం చెప్తుందో మనకి ఎట్లా అర్థమవుతుందో ప్రభు మనకు చూపిస్తుంది కాబట్టి మనం చెప్తున్నాం ఒకవేళ ఇది కరెక్ట్ కాదంటే కూడా మనము దాన్ని సరి కూడా మనము ఓపెన్ గా మైండ్తో ఉంటున్నాం కానీ ఇంతవరకు ఎవరు చూపరచలేకపోయినారు ఎవరు ఇది తప్పు అని చెప్పలేకపోతున్నారు కాబట్టి ఇది ప్రభు వల్ల కలిగిందని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను తర్వాత మూడవ వర్షనంకి వచ్చేటప్పటికీ వారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు ఎవరు ఈ మంది వచ్చే వారం నేను మరీ దీర్ఘంగా చూపిస్తాను ఈ క్రొత్త కీర్తనకు సంబంధించిన బోధ ఈరోజు మటుకు నేను వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు నాకు చూపిస్తా ఆ వాక్యానికి సంబంధించింది మహు దీర్ఘంగా మనం ఈరోజు చూస్తాం అయితే లక్షా నలభై నాలుగు వేల మంది ఎక్కడ ఉంటారు అంటే గౌరపిల్లి ఎక్కడుంటే అక్కడ ఉంటుందని చెప్పిన కాబట్టి సింహాసనం ఎదుట వాళ్ళు నిలబడి ఉంటారు ఎప్పుడు ఆ నాలుగు జీవులు వచ్చి నేను కిందట చూపించిన ఈ నాలుగు జీవులు ఒక రెండు మూడు గంటల రికార్డింగ్స్ ఉన్నాయి అందులో ఈ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు చూడండి పర్లోకంలో పెద్దలు ఉన్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అయితే నాకు ఇదొకటి ఆశ్చర్యకరం ఏంటంటే యోహానుభక్తుడు ఏడుస్తున్నాడు ఒక దశలో నేను చూపించిన మీకు వాక్యం ఎందుకు ఏడుస్తున్నాడు అంటే గ్రంథము ఎవరు విప్పగలరు ఎవరు విప్పలేని స్థితిలో ఉంటే ఈయన ఏడుస్తూ ఒక పెద్ద వ్యక్తి వచ్చి ఎందుకు ఏడుస్తున్నా అంటే ఎవరు విప్పలేకపోతున్నారు ఆ గ్రంథాన్ని అంటే ఎందుకు ఏడుస్తున్నావు యూధా గోత్రం చేస్తున్న చూడు గొరపిల్ల వధింపబడ్డ గొరపిల్ల ఆ గ్రంథం విప్పడానికి సమర్థుడు కబటి ఇక్కడ ఉన్న పెద్దలు వేరే ఈరోజు భూలోకంలో ఉన్న పెద్దలు వేరే పర్లోకంలో ఉన్న పెద్దలు ఈ సత్యాన్ని గ్రహించిన వాళ్ళు గొర్రెపిల్లని గ్రహించిన వారు కానీ ఈరోజు చర్చిలో ఉన్న పెద్దలు గొర్రెపిల్లని గ్రహించలేక వాళ్ళు కొట్టుకుంటున్నారు చర్చెస్లలో పాలిటిక్స్ భయంకరమైపోయి కొట్టుకుంటున్న రక్తాలేగా ఆడుతున్నాయి దానికి నేనే సాక్ష్యం నేను కండార చూసిన తర్వాత క్రిస్మస్ పండుగ రోజు ఆ చర్చ్లో పలాని చర్చ్ నేను పేరు చెప్పాను మీకు ఓపెన్గా ఎందుకంటే ఆన్లైన్ వెళ్ళిపోతాయి రికార్డింగ్స్ కాబట్టి ఒక చర్చ్లో హైదరాబాద్ లోనే మెయిన్ రోడ్ మీద ఎల్డర్స్ కొట్టుకుంటున్నారు అందరు పోతున్నారు మోటార్ సైకిల్స్ మీద కార్లల్లో ఏంది కొట్లాడుకుంటున్నారు పోలీసులు కూడా ఏం చేస్తలేరు పోలీసు వాళ్ళు సైలెంట్గా ఎదురు చూస్తూ ఉన్నారు అంతే ఒక పెద్ద వేళ్ళ దిగిరు పోలీసు కానీ వాళ్ళు ఏం చేస్తలేరు అంత అన్యాయంగా ఉంటుంది చర్చి కాబట్టి ఎల్డర్స్ అన్యాయంగా జీవిస్తారు అనేది వాక్యం చెప్తుంది మనం కాదు చర్చి అట్లా చెత్తగా తయారైపోయింది చివరికి వచ్చినప్పటికీ అందుకు ఈ పుస్తకం రాయబడుతుంది యుగ సమాప్తిలో ఇట్లా ఉంటుంది చర్చ్ సిస్టమ్ అని చెప్తున్నాడు కాబట్టి ఈ నాలుగవ గుంపుకి ఒక బాధ్యత అప్పగించబడింది అందుకొరికే మనం ప్రయాసపడతా ఉన్నాం వీటన్నిటినీ గొప్ప జన అంటే మూడవ గుంపుకి చూపించడం కొరికే నీ యొక్క సేవ ఈ విషయం నువ్వు గ్రహించగలిగితే నువ్వు పరిశుద్ధుల గుంపులో ఉంటావు లేదు నేను ఇంటి దగ్గరనే కూర్చొని వర్క్షేప్ చేసుకుంటా అంటే నువ్వు మూడో గుంపులో ఉండిపోతున్నావు ఖచ్చితంగా శ్రమలుగుండపోక తప్పదు నువ్వు నువ్వు ఆల్రెడీ శ్రమలుగుండా కూడా ఇంకా శ్రమలు రాబోతున్నాయి కాబట్టి పరిశుద్ధుల గుంపులో ఉంటే నువ్వు కాపాడబడతావు నీ మీదికి ఎటువంటి ఉపాధానం వచ్చినా నేను ఖచ్చితంగా దేవుడు కాపాడతాడు ఎందుకంటే ఇక్కడ వాగ్దానం ఉంది పన్నెండవ అధ్యాయాలు చూపిస్తాను ఎన్ని గతంలో పన్నెండవ అధ్యాయం కూడా పరిశుద్ధుల గుంపుకు సంబంధించిన వాక్యము తర్వాత నీతిమంతులు కూడా ఉంటారు అక్కడ పరిశుద్ధులు నీతిమంతులని ప్రభుత్వం నడిపిస్తూ ఉంటారు అక్కడ పన్నెండో అధ్యాయం అంతా అదంతా చిహ్న చెప్పబడింది అరణ్యంలోని స్త్రీ ప్రసవ పడుతున్నది మగ శిష్యునికి ఈ మగ ఎవరు అంటే క్రీస్తుని గురించి చివరికి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు అంతవరకు ఇవ్వలేదు ఎప్పుడు పూర్త ప్రేయర్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి అన్నం తిని పండుకుండేవాళ్ళు సోమవారం నుంచి శనివారం వరకు యథార్థమైన జీవితం యథావిధి జీవితం యథార్థం కూడా చెప్పలేము యథావిధి జీవితం కేవలం ఆదివారం వస్తేనే పరిశుద్ధం కనిపిస్తారు అది రెండు గంటలే తక్కిన టైంలో అంతా నీతిమంతులా ఉంటారు అది మూడో గుంపు అది రోజు కూడా ప్రభుని ప్రకటించిన గుంపు కానే కాదు ఒక అన్యుణ్ణి ఎప్పుడు కూడా ప్రభు నడిపించిన గుంపు కానే కాదు ఆ గుంపు వారికి ఎంతో అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తుంటారు ఎక్కడెక్కడో చదువుకుంటూ ఉంటారు ఎక్కడెక్కడో పనులు చేస్తూ ఉంటారు వారికి ఎన్ని అవకాశాలున్నా ఒక్క ఆత్మను కూడా రక్షించలేరన్నట్టు వీళ్ళు ఎందుకంటే పౌలు గలతిలో రాసిన పత్రికలు చెప్తాడు ఈ నీతిమంతుల గుంపు గురించి పరిశుద్ధుల గుంపు గురించి పరిశుద్ధుల గుంపు పైనున్న ఎరుశలేంతో పోలుస్తాడు ఈ నీతిమంతుల గుంపుని క్రింద ఉన్న ఎరుశలేంతో పోలుస్తాడు అయితే ఈ పరిషుదుల గుంపు పైనున్న గుంపు ప్రసవేదన పడే ఎప్పుడు ప్రభుని ప్రసవిస్తా ఉంటుంది అనేకుల జీవితాలలో మొహమాటం ఉండదు సిగ్గుండదు భయం ఉండదు ధైర్యంగా చెప్తుంది ఏస్ప్ర గురించి ఎవరికైనా కానీ వాడు కూరగాయలు అమ్మేటోడే కావచ్చు కిరాణా షాప్ వాడే కావచ్చు పాన్ షాప్ వాడే కావచ్చు సరే నువ్వు ఎందుకు పోతావు పాన్ షాప్కి కానీ ఇరానీ హోటల్ కావచ్చు ఉడిపి హోటల్ కావచ్చు రోడ్డు మీద బండ్లు కూరగాయలు అమ్ముకో పండ్లు అమ్ముకునేటోడు కావచ్చు నీ ఇంటి దగ్గరికి వచ్చేవాడు దగ్గర కావచ్చు అమ్మ అన్నం ఆడుకోనికి వచ్చేవాడు కావచ్చు లేక నువ్వు బస్ స్టాండ్ నిలబడితే నీ దగ్గరికి డబ్బులు ఆడుకోవడానికి వచ్చేవాళ్ళు భేదవాళ్ళు ఉండొచ్చు ఎవడొచ్చినా గాని వాడికి ను ఏ స్పెన్ లేవు అంటే ను పరిశుద్ధుల గుంపుల లేవు ను కేవలము నీతిమంతుల గుంపులుండి బయటికి మంచిగా నీతిగా కనిపిస్తావు పరిశుద్ధంగా కనిపిస్తావు కానీ నువ్వు స్వనీతిని ఆధారపడ్డవాడు ఆధారపడ్డదాను కాబట్టి నీకు శ్రమలు తప్పవు ఎందుకు క్రీస్తుని ప్రకటించకపోతే శ్రమ అన్నాడు పౌలు గొప్పజనం అందరూ శ్రమలకుండా పోయి ప్రతి ఒక్కరూ మరణిస్తారని నేను చూపించిన వాక్యాన్ని నీతిమంతులు మూడో గుంపు కంప్లీట్ గా వాష్ అవుట్ అందరూ చనిపోతారు అది నేను చూపించిన ఏడవ అధ్యాయము ఎనిమిదో అధ్యాయంలో కూడా చూపించిన బూరల తీర్పుకు సంబంధించిన వాక్యాలు జరించిన వాళ్ళకి కాబట్టి అక్కడ బహుతేటగా నేను చూపించిన ఇవన్నీ మూడో గుంపు ఎందుకు శ్రమలుగుండా పోతుంది పోయి ఎందుకు హత అవుతారు కానీ పరుషుధుల గుంపుని దేవుడు ఎప్పుడు కాచి కాపాడతా ఉంటాడు ప్రతి శ్రమ నుంచి ఆయన తప్పిస్తూనే ఉంటాడు వస్తాయి శ్రమలు కానీ మన అలా చిక్కబడం కానీ నీతిమంతుల గుంపు ఎప్పుడు చిక్కబడుతుంటుంది ఆ అందుకొరకు నీ దగ్గరకు వస్తూ వాళ్ళు అన్నా నాకు సిస్టర్ నాకు ఈ నాకు ఈ పరిస్థితి వచ్చింది నాకు ఇట్లా ఉంది అట్లుంది ఎందుకు అటునే వాళ్ళ చిక్కబడ్డు కాబట్టి పరిస్థితుల గుంపు ఏం చేస్తుంది అంటే ప్రభుని ప్రకటిస్తూ ఉంటుంది వారిని ఎట్లన్నా కానీ నాలుగో గుంపులకి తీసుకొని రావాలని ప్రయాసపడతా ఉంటుంది కానీ తీర్మానించుకున్నాక రావడం కష్టం అన్యాయం చేసేవాడు ఇంకనూ అన్యాయం చేస్తూనే ఉంటాడు అపవిత్రంగా జీవించేవాడు ఇంకాను అపవిత్రంగా జీవిస్తూనే ఉంటారు నీతిమంతులు ఇంకా నీతిమంతులు ఉంటారు పరిశుద్ధులు చివరి వరకు పరిశుద్ధులుగానే ఉంటారు కాబట్టి నువ్వు ఈ నాలుగు గుంపులలో ఎక్కడున్నావో నిన్ను పరిశీలించుకోకపోతే మటుకు ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక గుంపులు తెలియక కానీ తెలుసుకున్న వాళ్ళం కాబట్టి మనము నాలుగో గుంపులు ఉండడానికి ప్రయాసపడుతున్నాం నాలుగో గుంపులు ఉంటేనే కానీ నీకు ప్రకటన గ్రంథం ఎప్పటికి అర్థం కాదు హండ్రెడ్ అది నేను గ్యారంటీగా చెప్తాను మొదటి మూడు గుంపులు ఉన్న వాళ్ళు ఎప్పుడు వీటిని ధ్యానించారు నాలుగో గుంపుల వాడ ఉన్నవాడు దీన్ని ప్రకటిస్తాడు ఎంతమంది ప్రకటన గ్రంథాన్ని ప్రకటిస్తారు చెప్పండి ఎప్పుడైనా ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని నేను ప్రకటన గ్రంథంలోని వాక్యాలు ప్రకటించాలా అని తీర్మానించుకున్నావా తీర్మానించుకోవాలా తీర్మానించుకోవాలని చెప్తున్నా ఎందుకంటే నువ్వు ఆత్మీయంగా ఎదిగినవా లేదన్నది అదే నిదర్శనం అన్నట్టు ప్రకటనలందులోని వాక్యాలని ఒక అధ్యాయమును దీర్ఘంగా చెప్పగలిగిన రోజు నువ్వు ఆత్మీయంగా ఎదిగినవాడో ఎదిగిన దానవు లేక పరిశుధుల గుంపులో ఉన్నవాడో ఉన్నదానవు లేదంటే ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక మొదటి మూడు గుంపులను ఖచ్చితంగా దానికి తగిన శిక్ష రాక తప్పదు ఎందుకు ఈ పుస్తకం అంతా ఆ మొదటి మూడు గుంపులు ఏ రీతిగా శ్రమలుగుండా పోబోతున్నాయి అనే రాయబడింది బుక్ అన్యాయం చేసేవాళ్ళు అపదరక జీవించే వాళ్ళు శాశ్వతంగా నరకానికి పోతారు ఆ మూడో గుంపు నీతిమంతులు హతసాక్షులై మరణించి పరిధి ప్రభు చెంతకు వస్తారు వస్తారు అని నేను మీకు చూపించిన పరిశుద్ధులు బుద్ధిగల కన్యకలైతే ఆ నీతిమంతులు బుద్ధి లేని కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళు చివరికి శ్రమల మరణించి అప్పుడు పెండ్లి విందుకు వస్తున్నారు కానీ పరిషుద్ధులు పెండ్లిందులో ఫస్ట్ దశలనే ఉన్నారు వాళ్ళు లోపలి వెళ్ళాక తలుపులు వేయబడ్డాయని మనం మతైసు వార్త ఇరవై అధ్యాయంలో ఎన్నిసార్లు ధ్యానించినాం గతంలో కాబట్టి ఈ యొక్క వీళ్ళందరూ ఎక్కడ చచ్చిన చూడండి ఇప్పుడు ప్రకటన గంధము పద్నాలుగవ అధ్యాయము మూడవ వచ్చినప్పుడు చివరి భాగానికి మనం ఇప్పుడు వారు సింహాసనం ఎదుటను ఈ నాలుగు జీవుల ఎదుటను ఈ నాలుగు జీవుల గురించి నేను ఎంతో దీర్ఘంగా చూపించినా మీకు ఒప్పుకుంటే మీరు ఆ రికార్డింగ్స్ వినండి ఒక్కొక్క జీవి దేనికి సాదృశ్యం అని మీరు చూస్తారు వారు సింహాసనం ఎదుటను నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు అది నేను నెక్స్ట్ టైం చూపిస్తా భూలోకం నుండి కొనపడిన ఆ నూట మంది తప్ప మరి ఎవరినూ ఆ కీర్తన నేర్చుకున్న జాలరు కాబట్టి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చినారంటే చాలా తేటగా ఉంది భూలోకం నుండి కొనబడ్డవారు కానీ ఈ నూట నలభై నాలుగు వేల మంది ఏడవ అధ్యాయంకి వస్తే ఆ యొక్క గోత్రాల నుంచి కొనబడ్డవారినుంది కానీ ఇక్కడికి వస్తే భూలోకం నుంచి కొనబడ్డవారని ఉంది కాబట్టి ఏది కరెక్ట్ పద్నాలుగో అధ్యాయంలో వాళ్ళ గురించి చెప్పడిన వాక్యం కరెక్టా లేక ఏడవ అధ్యాయంలో వాళ్ళ గురించి చెప్పడ్డ వాక్యం కరెక్టా ఎవరు దీనికి జవాబు ఇవ్వగలరు ఏదన్నా ఒకటి కరెక్ట్ అయ్యిండాలి కదా కాబట్టి నేను అర్థం చేసుకుంది ఏంటంటే భూలోకం నుంచి కొనబడ్డ వారన్నప్పుడు యోహానుభక్తుడు అరే అక్కడ ఎందుకు అట్లుంది ఇక్కడ ఎందుకు ఇట్లుంది అని అడిగిండ దూతని అడగలేదు కదా కాబట్టి ఆయనకు అర్థమైపోయింది ఈ గోత్రాలు ప్రపంచమంతట చెదిరిపోయిన గోత్రాలు లేక ఆత్మీయ స్థితిలో చెదిరిపోయిన గోత్రాలు అన్నట్టు అంటే అంతరంగా మందు యూదులుగా మార్చబడ్డ గోత్రాలు ఇవన్నీ అంతరంగ మందు మార్చబడ్డ గోత్రాలు ఇవన్నీ కాబట్టి ప్రపంచమంతటా చెదిరిపోయిన క్రైస్తవులకు సంబంధించిన వాక్యం అన్నటిది కాబట్టి ఆ యొక్క గొప్ప జన సమూహం నుంచి దేవుడు ఈ పరుశుతుల గుంపుని వేరుపరుచుకున్నాడు క్రైస్తవ జీవితం వేరుపరచడమే వేరు వేరుగా జీవించడమే కదా ఈ లోకం నుంచి వేరు జీవించడమే పరిశుద్ధుల గుంపు ఈ లోకంలో ఉన్నావు కానీ ఏ ఒక్కస్తుడివి కావు అది నీకు అర్థం వాక్యం ఈ లోకంలో ఉన్నావు కానీ నువ్వు ఈ లోకస్తు కావు ఈ లోకంలో ఉన్నావంటే మొదటి మూడు గుంపులో ఉన్నట్టే ఈ లోకస్తున్నవి కాకుండా జీవిస్తే నువ్వు నాలుగో గుంపులో ఉన్నట్టే కాబట్టి ఆ తీర్మానం నీకు అవసరం ఈరోజు ప్రవ్వ నేను నాలుగో గుంపులో ఉండాలంటే నేను ఏం చేయాలా ప్రవ్వ అది ముద్రకు సంబంధించింది సీలింగ్ పరిశుద్ధులు ముద్రించబడ్డరు అని నేను వాక్యం చూపించిన ఏడో అధ్యాయంలో తర్వాత ఇక్కడ చూడండి బూలోకం నుండి కొనబడ్డ ఆ నూట నలభై నాలుగు వేల మంది తప్ప మరి ఎవరినూ కీర్తన నేర్చుకున్న జలరు ఈ కొత్త కీర్తన ఎంత నేను గతంలో చూపించినా తిరిగి మళ్ళా చూపిస్తా అయితే నాలుగవ వచనంకి వచ్చేటప్పటికీ వీరి గుణగణాలు చూడండి వీరు స్త్రీ సాంగత్యంన అపవిత్రులు కానివారు అంటే వీళ్ళు అపవిత్రమైన గుంపులో లేరు ఇందాక చూసినా మీకు ప్రాణంగా ఇరవై అధ్యాయంలో అన్యాయము అపవిత్రంగా జీవించేవాళ్ళు ఈ గుంపు అపవిత్రుల గుంపులో లేనివారు ఇ చెప్తుంది తర్వాత స్త్రీ సాంగత్యంలో లేని చెప్తుంది అంటే మతపరామైన ఆచారబద్ధమైన జీవితపు సహవాసములు లేరు వీళ్ళు బయటకు వచ్చేసినారు బయటికి వెళ్ళిపోయినారు ఎందుకంటే ప్రభు బయట కాబట్టి మనుషులు ఆ పారంపార్య ఆచారాలని విడిచిపెట్టిన వాళ్ళు దినములు మాసములు ఉత్సవ సంవత్సరములు పాటించని వారు వీళ్ళు పండగలు నియామక దినములు సబ్బాతులు పాటించని వాళ్ళు వీళ్ళు ఎందుకు అంటే ఇవన్నీ ప్రభులో సంపూర్తి అయిపోయినాయి ఇవి రాబో వాటి ఛాయనే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉంది కాబట్టి ఏసుప్రభుని వెంబడించేవాడు ఆ నీడలను వెంబడించడు దినములు నీడలు పండగలు నీడలు ప్రభు యొక్క నీడలు సబ్బాతు కూడా అంటే ఆదివారాలు విషాది దినాలు కూడా ఆయన నీడలే కాబట్టి ఏసుప్రభుని ఆచరించకపోతే నీడలను ఆచరించేవాడు శ్రమలుగుండపోక తప్పదు మొదటి మూడు గుంపులు నీడలను వెంబడిస్తున్నాయి నాలుగో గుంపు నిజ స్వరూపాన్ని వెంబడిస్తుంది కాబట్టి మతపరమైన ఆచారబద్ధమైన జీవితములో నుంచి బయటికి వచ్చిన వాళ్ళు వీరే స్త్రీ సాంగత్యంలో లేనివారు స్త్రీ అంటే క్రైస్తవ జీవితం మతపరమైన జీవితం తర్వాత గొరపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు ఇది సేవలు ఉన్నవాడికి తప్ప ఇవ్వని అర్థం కాదు వాక్యం కేవలం ఇంటి ధర కూర్చొని ఏదో ప్రేయర్ చేసుకొని వర్షిప్ చేసుకొని వాక్యం చదువుకొనే వాళ్ళకి ఎప్పటికీ అర్థం కదా త్వరపిల్ల ఎక్కడికి పోతే నువ్వు అక్కడికి పోవాలా ఏ ప్రాంతానికి పోతే ఏ ఎక్కడ నీకు ప్రేరేపిస్తున్నాడు దేవుడి రోజు నువ్వు పలాని ప్రాంతానికి పోవాలా బ్రదర్ సిస్టర్ నువ్వు పోతలేవు నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి సేవ చేసింటే నీ ద్వారా ఎంతోమంది రక్షణకు వచ్చేటవాళ్ళు ఎందరి జీవితాలలో వెలుగొచ్చేది నువ్వు పోలే కాబట్టి నువ్వు నీతిమంతుల గుంపులు ఉండిపోయావు అందుకు నువ్వు శ్రమలుగుండా పోవాల్సి వచ్చింది అడుగడుగున నీకు దుఃఖమే మిగిలింది అయినా కానీ ఎంతో నమదగిన నిన్ను పర్మిట్ చేసిండు అందులోకి పోవడానికి కానీ ఒక అవకాశమైతే ఇస్తున్నాడు ఈ ఇన్ఫర్మేషను ఈ యొక్క సత్యము నీకు నేను స్వతంత్రనిగా చేయాలా స్వతంత్రాలుగా చేయాలా అవతైము ఒక రోజు నీకు అనుగ్రహించబడింది అది ఈరోజే కావచ్చు కాబట్టి నేను ఇంకొక ఫైవ్ మినిట్స్ల వాక్యాన్ని ముగిస్తున్నా వీరి గురించి మరికొన్ని నీట్ విషయాలు అక్కడ చెప్పబడ్డాయి ఏంటంటే మొదటిదిగా ఇందాక చూసినాం గౌరపిల్ల ఎక్కడికి పోవును అక్కడికి వెళ్ళ ఆయనను వెంబడించుడు ఎక్కడ నశించిపోయిన మనుషులు అక్కడ ఏసు ప్రభు పోతున్నాడు పోవాలా పోయి వాళ్ళకి సువార్త ప్రకటించాలా ఆడులలో ఉన్న ఎందుకు చనిపోవాలి చెప్పండి వాళ్ళు నా ప్రజలే కదా అంటున్నాడు కొండ కొండల మీద ఉన్న వాళ్ళు ఎందుకు నశించిపోవాలా వాళ్ళు నా బిడ్డలే కదా దూరంలో ఉండేవాళ్ళు ఊరి చివరిని ఉండేవారు వాళ్ళు నా బిడ్డలే కదా వాళ్ళు వాళ్ళు నశించిపోవాలన్నా నీతి మంతుల్లో పరిస్థితి బలహీనంగా చూడండి ఎప్పుడు కూడా వీళ్ళు ఎందుకో తెలుసా పోవదే కష్టం కదా బ్రదర్ ప్రాణాన్ని ప్రేమించేవాళ్ళు వీళ్ళు బలహీనులు పరిశుధాత్మ ఇప్పుడు మీరు శక్తి నందు నీ శక్తి పిరికాత్మని ఇవ్వలేదు కదా ధైర్యపు ఆత్మని కదా కానీ ఎందుకు పిరికి వాడిలాగా తయారైనావు పిరికి నువ్వు ఎక్కడ పోలేని స్థితులున్నావు నువ్వు ఎక్కడ సువార్త ప్రకటించలేనున్నావు ఏ రోజన్నా ఒక్క ఆత్మనన్నా పరిశుద్ధి నడిపించగలిగినవా నడిపించకపోతే నువ్వు పరిశుద్ధుల గుంపులో ఉండలేవు అసాధ్యం ఎందుకంటే నువ్వు సువార్త ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధత నీళ్ళ నుంచి ఇతరుల జీవితాలకు వెళ్తూ అప్పుడే వాళ్ళు ప్రభుడు స్వీకరించగలరు లేకపోతే లేదు అసాధ్యం అది తర్వాత ఇక్కడ చూడండి చివరిగా నేను ఇక్కడికి కొంతసేపటికి వాక్యాన్ని ముగించేస్తా ప్రథమ ఫలం గురించి ధ్యానించాలనుకునే కానీ ఈ బ్యాక్గ్రౌండ్ అవసరం ఎందుకంటే మూడు వరల గ్యాప్ వచ్చింది కాబట్టి కాబట్టి వీరు భూలోక నుంచి కొనబడ్డవారు అంటే ప్రథమ ఫలంగా ఉండుటకు కొనబడ్డవారని నేను చూపిస్తే వాక్యం కాబట్టి వీరి మీదేముందో చూడండి ఇప్పుడు గొర్రపిల్ల ఎక్కడికి పోను అక్కడికెళ్ళా ఆయనను వెంబడితురు వీరు దేవిని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటక్కై మనుషులలో నుండి కొనబడ్డవారు ఇది మూడు మూడు విషయాలు జ్ఞాపకం చేయబడుతున్నాయి ఇక్కడ వీరు కొనబడ్డవారు స్పెషల్గా కొనపడ్డవారు ఎందుకు చెప్పండి మార్కెట్కి పోతే టమాటాలు కొనుక్కడానికి నీకు ఇష్టమైన టమాటాలే కొనుక్కుంటావు వేయబడితే కొనుక్కోవు ఎందుకు మంచి టమాటాలు కాబట్టి నీ జీవిత విధానాన్ని బట్టి నీకున్న ఆసక్తిని బట్టి దేవుడు నిన్ను ఆ యొక్క పరిశుద్ధుల గుంపులోకి తీసుకొని వస్తున్నాడు అందుకు నీకు ఈ వాక్యాలు చూపిస్తున్నాడు ఈ వాక్యాలు నీకు ఎక్కడ దొరకవు నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను మీకు యూట్యూబ్ వెతకండి ఇంటర్నెట్ వెతకండి బైబుల్ కామెంట్రీస్ నేనైతే ఎన్ని రకాల బైబుల్ కామెంట్రీస్ చదివానో ఇవి ఎక్కడ కనిపించలేదు కనిపించవు నాకు తెలుసు ఇది ఒక చిన్న గుంపు కొరకు అనుగ్రహించబడింది ఎండ్ టైమ్స్లో కాబట్టి వీటన్నిటిని గ్రహించే గుంపులో నువ్వు ఉన్నవాళ్ళైతే పరిశీలించుకో మొదటి మూడు గుంపులలో ఉంటే నీకు ఎప్పటికీ ఇవి అర్థం కావు నువ్వు ధన్యున్వి కాలేవు అర్థం కాకుండా ధన్యత ఎక్కడికెళ్ళి వస్తుంది అర్థమైతేనే నీకు ధన్యత కదా కొన్ని వేల సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి రహస్యంగా దాచబడ్డే మరుగుగా ఉన్న ఈ వాక్యాలు ఈరోజు ప్రభు మనకు బయలుపరిచినట్టు నువ్వు ధన్యున్వా కాదా ధన్యులు అలవా ఎన్నో సంవత్సరాలు ఇవన్నీ పోగొట్టుకో కానీ నీకు ఒక ఫైనల్ అవకాశం ఇస్తుంది దేవుడు వీటిని జాగ్రత్తగా పరిశీలించి ఇక మీదట నన్న లేచి పరిగెత్ ఎండ్ టైమ్స్ చివరి టైమ్స్ మా లైఫ్ కూడా చివరి లైఫ్సే కాబట్టి కనీసం నీ చేతిన్న కాడికి కొంతమందినన్నా వారిలో ఒంటరైన వాడు పది వందలాగా నన్ను వాక్యం ఉంది పాట పాడతారు మీరు కానీ ఏ రోజన్నా నీ ఒక్కరివి పది వందలనన్నా నీ లైఫ్ టైంలో వెయ్యి మంది పది వందలంటే వెయ్యి మంది వెయ్యి మంది నీ ప్రపంచంతో తీసుకొని ఉంది వాక్యం నువ్వు ఎప్పుడు ఆ వాక్యాన్ని వెంబడించలేకపోయినావు నీ లైఫ్లో ఎందుకు చూడండి ఇక్కడ చివరికి ను ప్రథమ ఫలంగా ఉండుటకై కొనబడ్డవాడవైతే ఎట్లా ఉంటావో చూడండి ఐదవ వచనంలో వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు నువ్వు వాక్యం చెప్తే అబద్ధం కనిపించద్దు తెలిసిపోతూ ఉంటుంది ప్రభుకి నువ్వు వాక్యం చెప్తే నీలో అబద్ధం ఉండద్దు నువ్వు సత్యమే ప్రకటించాలి ఎందుకంటే పరిశుద్ధుల గుంపులు ఉన్నావు కాబట్టి మొదటి రెండు గుంపులు అబద్ధాలు చెప్తూ ఎందుకంటే అవి ఆ అపవిత్రంగా జీవించే గుంపులు అన్యాయంగా జీవించే గుంపులు అవి హైజాక్ చేసినాయి చర్చిని ఈరోజు చర్చి సిస్టమ్ని హైజాక్ చేసినాయి మొదటి రెండు గుంపులు మూడో గుంపు గొర్రెల గుంపు ఏం చేస్తాయి ఉత్తగా కింద కూర్చొని వినేసిపోతామంట ఇంటికి అన్నం తిని పండుకుంటే ఎవడి పాపాన వాడేబోతాడు బ్రదర్ అంటారు ఈ గుంపు అట్లే అది తప్పు కదా నీకు అనుగ్రహించబడింది ఒక పని నువ్వు ఆ పని చేయకుండా ఎవడి పాపాన వాడే నువ్వు ఎస్కేప్ అవుతున్నావు అన్నట్టు నీ పని నుంచి వీరి నోటా ఏ అబద్ధము కనబడలేదు వీరు అనింద్యులు వీరి మీద ఏ నింద లేదు వీరి నోట ఏ అబద్ధం లేదు నీ మీద ఏమైనా నిందలు మోపుతున్నారు ఎవరన్నా ఎవడు మోపడం ఎందుకు ఎవడు మోపన లేదు నేను నువ్వే నీలో ఏ బలహీనత నువ్వు ప్రభు కొరకు సంపూర్ణంగా ఎప్పుడు జీవించగలిగినావు ప్రభుని ఎంతమందికి చెప్పి చూపించగలిగినావు నేనైతే కొన్ని వందల మందికి సువార్థ ప్రకటించిన కొన్ని వందల మందిని పాపలు పిలిచిన నేను చెప్తున్నా ఏదో గర్వంగా కాదు రోషంతో ఒకరు గారు ఇద్దరు గారు కొన్ని వందల మంది కొన్నిసార్లు అయితే కంప్లీట్ విలేజ్ విలేజే పాపలు ఒప్పుకుంది స్టేజ్ మీద వ్యాఖ్యలు చెప్తుంటే మీరు అట్టెట్ల బ్రదర్ రిస్క్ కదా బ్రదర్ అంటే నువ్వు ప్రాణాన్ని ప్రేమిస్తున్నావు నా ప్రభు ఎక్కుంటే నేను అక్కడ ఉండాలా చాలా టఫ్ ప్లేసెస్లో మేము పోతుంటాం అడులలో పోతూ ఉంటాం కొండల ప్రాంతంలో పోతుంటాం భయపడం వాడు ఎంతగానో శ్రమాలు క్రియేట్ చేస్తుంటాడు నీ మీద కోపము ఇంకోటి మీద చూపిస్తుంటాడు వాడు వాళ్ళందరినీ నువ్వు పరిశోధన గొరపులో రక్తంలోకి తీసుకొని రావాలా అందుకే ఒకరికొకరు మనం ప్రార్థనలో జీవించాలా మన కొరకు ఒకరికొరకు ఉపవాస ప్రార్థనలో ఒకరినొకరు ఎత్తి పట్టుకోవాలా ఎందుకంటే ఎండ్ టైమ్స్ ఇవి చివరి టైమ్స్ మనం కాబట్టి ఇవి గొప్ప జనానికి ఇవి ఇష్టం ఉండదు వాక్యాలు యథావిధిగా జీవిస్తూ కాబట్టి వీరు వీరి నోటే అబద్ధం లేదు వీరు అనిందులు కాబట్టి ఇక మీదట బహు జాగ్రత్తగా పరిశీలించి వాక్యలని జాగ్రత్తగా నేర్చుకొని ప్రభు కాళ్ళ దగ్గర కూర్చోండి మరియా ఎట్లా ఉత్తమైనది అట్లా మనం కూడా ప్రభు కాళ్ళ దగ్గర కూర్చోండి వీటన్నిటిని నేర్చుకుందాం టీవీలు క్లోజ్ చేసేదాం మొబైల్ ఫోన్స్ కట్టేద్దాం కొంతసేపు ఈ వాక్యాలు తీసుకుందాం నీ హృదయాల మీద రాసుకో వీటన్నిటిని భూలోకం నుంచి పన్నెండు గోత్రికల నుంచి తర్వాత మనుషుల నుండి మనుషుల నుండి కొనబడ్డ వాళ్ళు వీళ్ళు భూలోకం నుండి కొనబడ్డ వీళ్ళు పన్నెండు గోత్రికల్లో మధ్య నుంచి వీళ్ళు కాబట్టి నిన్ను ఆయన కొనుక్కున్నాడు వాళ్ళు నువ్వెంత జాగ్రత్తగా జీవించాలా ఆయన సొత్తు మరీ జాగ్రత్తగా జీవించాలా ఆయన సొత్తు మళ్ళీ ఆయన ఇష్టం నువ్వు అవిధేత చూపిస్తే ఎట్లా వాడుకుంటాడు నిన్ను ఆయన మటుకు కొనుక్కున్నాడు నిన్ను మళ్ళీ ఆయన కొనుక్కున్నప్పుడు ఆయన ఇష్టం కదా నువ్వు కంప్యూటర్ కొనుక్కుంటే నువ్వు వాడుకోవా ఇంట్లా మొబైల్ ఫోన్ కొనుక్కుంటే వాడుకోవా ఇంట్లో మళ్ళీ ఆయన నిన్ను కొనుక్కున్నాడంటే ఆయన చేతిలో నువ్వు వాడపడాలి కదా నేను వాడను వాడనంటే నువ్వు మూడో గుంపులు ఆటోమేటిక్గా వాడిపోతావు కాబట్టి వాక్యని గ్రహించి తీర్మానించుకోవాలి ఈరోజు నేను ఏ గుంపులో ఉన్నానో గుర్తురిగి తెలుసుకోవాలి ఈరోజు మొదటి మూడు గుంపులలో ఉన్నా నాలుగో గుంపులో ఉన్నా నేను మటుకు నాలుగో గుంపులు ఉండడానికి ఎంతగానో ప్రయాసపడుతున్నా ఎంతగానో అవమానాలు భరిస్తున్నా ఎంతగానో శ్రమలు భరిస్తున్నా అయినా పర్లేదు ఆయన పడిన దాంట్లో వన్ కూడా కాదు మనం పడుతున్న శ్రమ ఏదో గొప్పగా చెప్పుకోవడం కాదు జరుగుతూ ఉంటాయి కానీ తీర్మానం ఇది క్రైస్తవ జీవితం అంతా తీర్మానం సమీచింది ఈరోజు తీర్మానించుకోండి మీరు ఎవరిని వెంబడిస్తారు నేను ఆ ఇంటి వారిను యహోవనే తీర్మానించుకున్నాడు అట్లనే నువ్వు నేను తీర్మానించుకోలే రోజు అటువంటి తీర్మానాన్ని ప్రభు ఆశ్రయించడం ప్రార్థిస్తాను పరిశోధన తండ్రి వందనాలనైనా గొప్ప దేవ మీకె కృతజ్ఞతలు ప్రభు లక్షా నలభై వేల మందిని మీరు కొనుక్కున్నారు నైనా నీతి గుంపల నుంచి బయటికి తీసుకొచ్చుకున్నారు ప్రభు మీరు ఎక్కడుంటే అక్కడ ఉంటారు వీళ్ళు మీరు ఎక్కడికి పోతే అక్కడ పోతారు వీళ్ళు భూలోక నుంచి పన్నెండు కోతిరి మధ్యల నుంచి మనుషుల నుంచి మీరు మళ్ళీ కొనుక్కున్నారు మేము మీ సొత్తు మీరు ఎక్కడుంటే మేము అక్కడ ఉంటాం మీరు ఏం చేయమంటే చేస్తాం మా నోట్లో అబద్ధం ఉండడానికి వీళ్ళేది మేము అబద్ధ బోధ చెప్పడానికి వీల్లేదు అబద్ధ వాక్యాలు ప్రకటించడానికి వీల్లేదు అబద్ధ దర్శనాలు అబద్ధ కళలు మేము ప్రకటించడానికి వీల్లేదు మా మీద ఎటువంటి నింద ఉండకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం అవి చూపించండి ప్రభా వాటి నుంచి మేము ఫ్రీ కావాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించి రాత్రి మంచి ధర దయచేసి వీకుండా స్పృతించలేలాగానే సహాయపడమని ఏ సుక్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు క్రీస్తుక కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదకాలం తొడయండిను గాక ఆమెన్ అందరికీ ప్రైజ్ లాడు ప్రైజ్